గణానాం హవామహే ఉపమశ్రవస్తం జేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వం వన్నోతిసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపరు పరపరాం భద్రం భద్రం ద్రంకేష్ణుయామదేవాద్రం పశ్యేమాక్షజ్రాంగైస్టు వాగుంసూభిషేమేవృతాయుస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తర్క్ష్యోరిష్టనై వస్తినో బృహస్పతి ఓ శాంతి ఆత్మహ్యాతేతన్ నిదర్శనం आत्मा आकाशवत् आत्मा आकाशम वैद्य प्रकरण अंत स्वप्न दृष्टा ना अद्वैत प्रकरण चला भाग में आकाश दृष्ट नकाशम दृष्टा दे आत्मस्वरूप आत्मा अंत उन्नद अद कनबड़ी जगत् सत्यवस्तु దానికే బ్రహ్మాని పేరు దానికే ఆత్మాని పేరు ఆత్మ ఒక్కటియే సత్యము ఇప్పుడు వ్యష్టి సమష్టి అనే మాటలు మనం వినబడుతూ ఉంటాయి ఆత్ యష్టి అన్నది సమష్టి అన్నది వ్యష్టి అంటే జీవుడు సమష్టి అంటే ఈశ్వరుడు ఈ రెండు కూడా ఆత్మయందే అంతర్గతం అయిపోతాయి ద బోత్ బికమ్ వన్ ఇన్ ఆత్మ రెండు కూడా ఆత్మయందు అంతర్గతం అయిపోతాయి సో మనస్సు ఎన్ని భేదాలని కల్పించగలుగుతుందో వాటన్నిటికంటే కూడా ఆత్మచైతన్యము అతీతమైనది అదే మీకు నేను క్రితం క్లాస్లో విజాతీయ సజాతీయ స్వగత భేదరహిత ఆత్మ అని చెప్పాను ఈ విజాతీయ భేదాలని సజాతీయ స్వగత భేదాలని మా మనస్సే కల్పిస్తూ ఉంటుంది చేత కల్పింపబడుతూ ఉంటాయి ఈ కల్పింపబడే భేదాలన్నిటికీ కూడా అతీతమైనది ఆత్మతత్వము తర్వాత ఆకాశవత్ జీవై ఘటాకాశై నివోధిత వివిధ జీవులుగా భిన్న భిన్నములైన జీవులుగా మనకి భాషిస్తుంది ఒకే ఆత్మ ఎలాగైతే ఒకే ఆకాశము భిన్న భిన్నములైనటువంటి ఘటాకాశ పఠా ఘటాకాశం వన్ ఘటాకాశం టూ ఘటాకాశం అలాగా ఘటాకాశము మఠాకాశము అని ఈ విధంగా భిన్న భిన్నములైన ఆకాశాలుగా భాషిస్తుంది ఇన్ని ఆకాశాలు లేవు ఒకటే ఆకాశం ఉన్నది అదేవిధంగా నా ఆత్మ మీ ఆత్మ అనేది ఏమీ లేదు ఒకే ఆత్మగలదు అదియే అందరి ఆత్మ ఒకే ఆత్మ అదియే అందరి ఆత్మ మనకి మరి నా ఆత్మ మీ ఆత్మ అనే భేదం ఎందుకు వచ్చింది అంటే నామరూప దృష్టితో చూస్తే ఈ నామరూపాలు వేరు ఆ నామరూపాలు వేరు ఈ నామరూప భేదము చేత మనిషి తప్పుదారిని పడతాడు నామరూప భేదాన్నే సత్యం అనుకుని ఆ నామరూప భేదాన్ని ఆత్మ కంటగట్టి సో ఆత్మయందు ఎందు భేదాన్ని కల్పించుకుంటాడు తప్పిస్తే నామరూపభేదము నామరూపములు అంటే ఏమిటి మనస్సులు భేదము నా మనస్సు వేరు మీ మనస్సు వేరు ఈ దేహం వేరు ఆ దేహం వేరు ఈ దేహేంద్రియ సంఘాతములలో భేదము తప్పిస్తే అదే అన్నారు సంఘాతై ఘటాదివచ్చాతై సంఘాత భేదం తప్ప సంఘాతంలో ప్రకట ఇప్పుడు సూర్యప్రతిబింబములు కోట్లాది సూర్యప్రతిబింబములు ఉండవచ్చు ఎన్ని నీటి బిందువులు ఉంటే అన్ని సూర్యప్రతిబింబాలు ఉంటాయి అంత మాత్రం సూర్యుని ఎందు భేదము ఉండదు కాబట్టి ఒక ఆత్మ అనేది అది ఆత్మయందు భేదము లేదు అయితే మనందరి ఆత్మలు ఒక్కటే ఈ భేదము కల్పితము మీరు అనవచ్చు ఈశ్వరుని ఆత్మ వేరు పరమాత్మ జీవుని ఆత్మ వేరు జీవాత్మ దీన్నే యష్టి ఆత్మ సమష్టి ఆత్మ అని పర్సనల్ సెల్ఫ్ యూనివర్సల్ సెల్ఫ్ లేకపోతే కాస్మిక్ సెల్ఫ్ అని అంటారు ఆ రకమైనటువంటి పరిభాష లేనిదే ఈశ్వరుణ్ణి జీవుడు ఆరాధించుట అనేది సంభవమే కాదు ఎష్టి ఆత్మ సమష్టి ఆత్మ అనే పేరుతోటి జీవుడు దేవుడు అనే ఒక భేదమే లేకుంటే ఆరాధన అనేది ఎక్కడ కుదురుతుంది మరి దాని మాట ఏమిటంటే చూడండి ఎష్టి ఆత్మ సమష్టి ఆత్మ అనే భేదము ఆ భేదాన్ని పురస్కరించుకుని వచ్చే ఈశ్వరారాధనాన్ని కూడా ఇవి కెండర్ గార్టన్ రిలిజియన్ లెర్నర్స్ స్టేజ్ అని అంటారు అంటే నేర్చుకునే టైంలో అలా చెప్తారు అటామిక్ థీరీ నేర్చుకునేప్పుడు ఆటమ్స్ గోటికాయల వలె గుండ్రంగా ఇంకా పగలకుండగా ఉంటాయి అని చెప్తారు పదో తరగతిలో పదో తరగతిలో ఒకప్పుడు చెప్పేవారు ఇప్పుడు పదో తరగతిలో ఫీల్డ్ థీరీ చెప్పినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అయితే ఎవరు చదవట్లేదు అందరూ యాజిటేషన్స్ చేస్తున్నారు అది వేరే సంగతి అనుకోలేదు పరీక్ష పేపర్లు పరీక్ష పేపర్ చింపేస్తే అది ఫోటో తీసి పత్రికల్లో గొప్ప విషయంగా ప్రకటిస్తున్నారు హాల్ టికెట్ నిప్పుల్లో వేస్తే దాన్ని ఫోటో తీసి గొప్ప విషయంగా ప్రకటిస్తున్నారు సమాజము చాలా తప్పుదారిలో వెళ్తుంది పెరోకియల్ సొసైటీగా ఉండటం చాలా దురదృష్టకరమైన విషయం పోలండ్ అది ఓ సో ఇన్ ఎనీ కేస్ ఈ ద్వైతము దేవుడు ఆత్మ వేరు పరమాత్మ జీవుడు ఆత్మ వేరు జీవాత్మ అనే ఈ ద్వైతము ద్వైతం లేకపోతే భక్తే లేదు అనేటువంటిది ఈ భక్తి అలాంటిదంటే ద్వైతం లేకపోతే భక్తి లేదని మీరు అన్నారనుకోండి నేనంటాను ద్వైతమే నిలబడిపోతే భక్తికి అర్థమే లేదని నేను భక్తి అంటే ప్రేమ ద్వైతం ద్వైతంలాగే ఉంటే ఇంకా ప్రేమే ఉంది అక్కడ ఆత్ ద్వైతంతో ఆరంభమై అద్వైతంలో విలీనమైతేనే దాన్ని ప్రేమ ఆ ప్రేమ జీవుడికి దేవుడికి అయిన ప్రేమ అంతే ప్రియుడికి ప్రియురాలికి ఉండే ప్రేమ కూడా అంతే కాబట్టి ద్వైతాన్ని అంత బలంగా పట్టుకోవటం అది వివేకవంతుల యొక్క లక్షణం కాదు కాబట్టి సో ఇది లెర్నర్స్ స్టేజ్ ఈ రకమైన భక్తికి అవసరమైన ఆరంభావస్థది నేర్చుకునేప్పుడు అలా నేర్చుకుంటారు అల్టిమేట్గా సాధకులకి చెప్పేటువంటి ఒక సందేశం ఏమంటే ప్రేమతో చెప్పే సందేశం ఏమంటే అయినా ద్వైతంతో భక్తి నువ్వు చేసుకో తప్పేం కాదు కానీ లో మాత్రమే ఇరుక్కుపోయి అదే పరమసత్యం అని మాత్రం నువ్వు అనుకోకు ఎందుకంటే ఆత్మ ఒక్కటి ఆత్మ ఎందు జీవుడు దేవుడు ఐక్యమవుతారు బ్రహ్మన్ ఈజ్ ది యూనిటీ ఆఫ్ మ్యాన్ అండ్ గాడ్ స్వామి రంగనాథానంద నివారణ బ్రహ్మన్ ఈజ్ ది యూనిటీ ఆఫ్ మ్యాన్ అండ్ గాడ్ కాబట్టి ఆత్మాహ్యాకాశవత్ ఇదిగా శ్లోకాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేశాను వారం రోజుల గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు భాష్యం చూద్దాం భాష్యంలో ఎక్కడున్నాం మనం ఓకే అజాతిబ్రహ్మకార్పణ్యం వక్ష్యామతి ప్రతిజ్ఞాతం తత్సిద్ధ్యర్థం హేతుం దృష్టాంతంచ వక్ష్యామ అందాం ఆత్మా పరీయస్మాత్ ఆకాశవత్ సూక్ష్ నిరవయవ సర్వత తస్మాత్ ఆకాశవద్క్త అంతవరకు చెప్పానేమో జీవై క్షేత్రజ్ఞై ఘటాకాశైర్వా ఘటాకాశతుల్యై ఉదిత ఉప్పినట్టున్నా స ఆకాశసమ పర ఆత్మా అది చెప్పాలి సో సహ ఆత్మ పరహ ఆకాశ సమహ ఘటాకాశం మఠాకాశం ఇలాంటి ఆకాశాలు అవి ఆయా ఉపా ఉపాధులను బట్టి పరిచ్ఛిన్నములుగా భాషించిన వాస్తవంలో ఘటాకాశము పరిచ్ఛిన్నమేమీ కాదు అది మహాకాశమే అలాగే నేను పరిచ్ఛిన్నమైన ఆత్మ వీడన్నా వాస్తవంలో అది పరిచ్ఛన్నమేమీ కాదు పర ఆత్మ దేహంలో ప్రకాశిస్తోందే కానీ దేహము చేత పరిచ్ఛన్నము కాదు పరహ అంటే అదే అర్థం దేహంలో ప్రకాశించినా దేహపరిచ్ఛిన్నము కాదు మనస్సును ప్రకాశింపజేస్తూ కూడా మనఃపరిచ్ఛిన్నము కాదు పర ఆత్మ ఈ పర ఆత్మ ఆకాశము వంటిది అంటే ఏమిటనమాట ఆత్మ వన్ విథౌట్ ది సెకండ్ అదే అద్వితీయ ఆత్మ అదే మీరు ఆ అద్వితీయ ఆత్మే మీరు అయితే మీ గురించి మీకు కొన్ని భావజాలములు ఉన్నాయి నేను ఫలానా ఫలానా ఫలానా అని మీరు అనుకుంటున్నారు తర్వాత గతంలో నేను ఫలానా ఫలానా ఫలానా వర్తమానంలో నేను ఫలానా ఫలానా భవిష్యత్తులో నేను ఫలానా ఫలానా అవుతాను అని మీరు అనుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు కల్పించుకున్న కల్పనలు తప్ప మహాత్మా ఇంకా వేరే నేను ఒకప్పుడు బ్రహ్మచారిగా ఉండేవాణ్ణి ఇప్పుడు గృహస్థునయ్యాను ఈ పైన తండ్రిని కాబోతున్నాను ఆ తర్వాత తాతనవుతాను అని ఈ రకంగా గతంలో ఓ రకంగా వర్తమానంలో మరో రకంగా భవిష్యత్తులో మరో రకంగా మిమ్మల్ని మీరు గురించి చేసుకుంటున్నటువంటి కల్పనలన్నీ కూడా యథార్థము కాదు సో వాటిని మీరు సత్యాలుగా స్వీకరించరాదు కాబట్టి మీ గురించి మీకున్న అభిప్రాయం ఏదైతే కలదో అది అయ్యా అసత్యము నేను ఇలా అన్నాను మీరు పెద్దలు మరో మీ గురించి అభిప్రాయములు భావజాలము ఎంతైతే గలదో అదంతా కూడా అయ్యా ఉత్తి మాట తప్పది అది ఏమీ సత్యం కాదు ఎందుకంటే మీ గురించి మీరు ఒక విశేషణం ఎప్పుడైతే వేసేసారో మిమ్మల్ని మీడు మీరు సత్య వస్తువు నుంచి సెపరేట్ చేసుకూర్చున్నారు అలా సపరేట్ అయిపోయారు అంతే ఆ సెపరేషన్ ఐసోలేషన్ ఆ భేద అది దుఃఖహేతువు కాబట్టి మీ గురించి మీకున్న భావజాలము ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా యథార్థమైన ఆత్మస్వరూపము కాదు కనుక మిమ్మల్ని ఆ సర్వాత్మ నుంచి భా విడదీసేటువంటి కూడా సుతరాము తప్పే అదేమిటండి తప్పు అంటారు మా చెప్పారు మా తండ్రి మా తాతగారు కూడా ఇదే చెప్పారంటే అయ్యా మీ తాతగారు మీ నాయనగారు మీకు తప్పు చెప్పారు ఇంకెంతకంటే నేను చెప్తే బాగుండేది కాదు మా గురువు గారు వచ్చి కూడా మేము ఈ ఆత్మ వేరే ఆత్మవేరే ఆ గురువు గారికి తెలియదండి బాబు మీరు గురువు గారిని మీరు పొరపడుతున్నారు ఆత్మ ఒక్కటి అద్వయ ఆత్మ ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అథవా ఈ అథవా ఎందుకంటే చెప్పాల్సిందంతా చెప్పారు ఇప్పుడు అథవా కొత్త సంగతి ఏం లేదు కానీ మాకు వ్యాకరణ రీత్యా శ్లోకాన్వయం చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్వయం ఉండాలి ఉదితహ అంటే ఉక్త చెప్పబడినది అని ఒక అర్థం ఉదిత అంటే ఉక్త చెప్పబడినది వదా నుంచి ఉదితహ అని సంప్రసారణమై వస్తుంది తప్రచ్చినప్పుడు సంప్రసారణం అవుతుంది దానికి ఆ వకారం పోయి ఉకారం వచ్చింది అయితే ఉదితహ అనేదానికి పుట్టినది అని ఇంకో అర్థం ఉంది చెప్పబడినది అని ఒక అర్థం పుట్టినది అని ఒక అర్థం చెప్పబడినది అనే అర్థాన్ని వ్యాఖ్యానం చేశారు ఉదిత ఉక్త ఇప్పుడు పుట్టినది అనే విధంగా వ్యాఖ్యానం చేస్తున్నారు అది అథవా విషయం ఓవరాల్గా విషయం ఒకటే అవుతుంది ఘటాకాశైర్య ఆకాశ ఉదిత ఉత్పన్నది ఇప్పుడు ఉదిత అంటే ఉక్త కాదు ఇప్పుడు ఉత్పన్న ఆకాశము ఘటాకాశై ఉదిత ఆ తృతీయ విభక్తిని కొంచెం కాసస్గా అర్థం చేసుకోవాలి ఇత్ంభూత లక్షణే తృతీయా అని వ్యాకరణంలో ఉంటుంది గా తెలుగులో గా అనే ప్రత్యయాన్ని సంస్కృతంలో తృతీయ విభక్తి వస్తుంది మహాకాశము ఘటాకాశములుగా పుట్టినది మహాకాశాన్నే వివిధ ఘటాకాశములుగా కల్పించి చెప్పారు ఆ అర్థం అయింది మనం ఇప్పుడు మహాకాశమే వివిధ ఘటాకాశములుగా పుట్టినది పుట్టినది అంటే నిజంగా పుట్టింది అనుకున్నారు ఏమీ పుట్టలేదు నిజంగా పుట్టిందనే ఒక వ్యవహారం నడుస్తూ ఉంటుంది ఇప్పుడు వ్యవహారంలో పడేస్తే ఆ వ్యవహారం బలపడిపోతుంది బలపడిపోతే అదే సత్యమనే భ్రమ కలుగుతుంది కాబట్టి నిజంగా పుట్టింది లేదు గిట్టింది లేదు ఏమీ లేదు కానీ ఒక వ్యవహారం ఘటాకాశముల రూపంగా మహాకాశమే పుట్టింది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆకాశము ప్లస్ ఘటము ఆకాశం మహాకాశం దానికి ఘటాన్ని జతచేయండి అంటే ఘటము యొక్క లిమిటేషన్స్ పరిచ్ఛేదములు ఏవైతే దాని ఒడ్డు పొడుగు మొదలైనవి ఆకాశానికి మీరు అప్లై చేస్తారు అప్లై చేస్తే ఏమొస్తుంది ఘటాకాశం వస్తుంది ఘటాకాశము స్మాల్ చిన్నది అనే ఒక భ్రాంతి కూడా దాంతో బట్టే పుట్టుకొస్తుంది వాస్తవంలో మహాకాశం చిన్నది కాదు పెద్దది కాదు చిన్న పెద్దలు ఆకాశంలో అంతర్గతములై ఉంటాయి చిన్నది ఆకాశంలోనే ఉంటుంది పెద్దది ఆకాశంలోనే ఉంటుంది కాబట్టి ఆకాశం చిన్న పెద్ద అనే విభాగమునకు అనే వర్ణనకు అతీతంగా ఉంటుంది కానీ అటువంటి చిన్న పెద్ద అనే విభాగమునకు అతీతమైన ఆకాశాన్ని పట్టుకుని ఘటంతో మీరు దాన్ని లిమిట్ లిమిట్ చేసి పెడితే ఘటన లిమిట్ చేయదు మీ భ్రమలో మీరు లిమిట్ చేసిందని అనుకుంటారు ఆ విధంగా ఘటాకాశము అనేది ఒకటి పుట్టుకొచ్చింది ఉదిత అంటే పుట్టింది కదా మరి బహువచనం వేసుకుంటే అనేక ఘటాకాశాలు పుట్టాయి అదేవిధంగా ఒకే ఒక పరమాత్మని వివిధ దేహములు మనస్సులు ఈ నామరూపములకు జోడిస్తే ఏమైంది వివిధ జీవులుగా పుట్టింది ఆ పుట్టడం అనేదానికి అర్థం అది ఇప్పుడు ఇప్పుడు ఘటము ఘటమని ఎందుకు అంటున్నామంటే ఈ దేహము ఘటమే కనుక ఘట్యతే ఇది ఘట ఘటం అంటే ఏమిటి దానంతటా అది అలాగా సృష్టిలో అలా పుట్టుకురాదు సృష్టిలో మట్టి ఉంటుంది భగవంతుడు చేసిన సృష్టిలో మట్టు ఉంటుంది ఆ మట్టి కొంచెం నీళ్లు కలిపి దాన్ని ముద్ద చేసి నీడింగ్ అని అంటారు దాన్ని బాగా సాగతీసి నొక్కి నలిపి అదో చేసి ఆ తర్వాత దాన్ని ఆ షేపులోకి దాన్ని నిలబెట్టాలి ఆ షేపు తీసుకురావాలి ఘట్యతే అంటే ఆకారము దానికి ఆకారం స్వతహాగా ఏమీ లేదు మీకుండేటువంటి నేర్పుతోటి ఆకాశాన్ని ఆకారాన్ని ఇస్తారు ఆకారాన్ని ఇవ్వడం కోసమే చక్రం మీద పెట్టి తిప్పుతో ఆకాశాన్ని ఆకారాన్ని ఇస్తారు ఆ తిప్పడం ఎందుకంటే దాని మెడ ఆ ఘటానికి ఒక మెడ ఉంటుంది ఆ మెడని నిర్మాణం చేసి పొట్టను ఒకదాన్ని నిర్మాణం చేస్తే ఘటం ఆ రకంగా చేస్తే దానికి ఘట్యతయితే ఘట దేహం కూడా అంతే ఎటుొచ్చి దేహంలో ఈ ఈ ఘటన అంటే ఈ రకంగా ఆకారాన్ని ఇవ్వడం ఎవడోహోడు కూర్చుని చేయట్లేదు ఆ దేవుడు చేస్తున్నాడు దేవుడు అంటే మనకి తెలియని దానికి దేవుడు అని పేరు ఆ నేచర్స్ ఫోర్సెస్ రూపంగా ఉన్నాడు దేవుడు బయలాజికల్ లాస్ రూపంగా ఉన్నాడు ఎక్కడో చోట కూర్చున్నవాడు ఎక్కడ ఈ ఘటాన్ని ఆయన ఎలా నిర్మాణం చేయగలుగుతాడు ఏదో మహిమానోదో చెప్పాలి అలా కాదు ఆ దేవుడు ఆ గర్భంలో ఆ బయలాజికల్ సెల్లో డిఎన్ఏ కోడ్ రూపంగా ఉన్నాడు దేవుడు ఉండి ఈ తల్లి తిన్న ఆహారాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని ఆ సెల్స్ నిర్మాణం చేసి ఈ సెల్స్ ఆ సెల్స్ ముందు సెల్స్ అన్నీ సమానంగా ఉంటాయి స్టెమ్ సెల్స్ అని అవన్నీ సమానంగా ఉంటాయి అన్నీ ఒక ఒక రకం సెల్సే ఉంటాయి ఇంకొంచెం పెరిగేప్పటికీ ఈ సమానమైన కణాలలో కొన్ని మజిల్ సెల్స్ అవుతాయి కొన్ని హార్ట్ సెల్స్ అవుతాయి కొన్ని ఏమో స్కిన్ సెల్స్ అవుతాయి కొన్ని ఏమో స్టోమక్ లైన్ సెల్స్ అవుతాయి కొన్ని హెయిర్ సెల్స్ అవుతాయి రకరకాల సెల్స్ కింద విడిపోతాయి ప్రారంభంలో ఒక్కటే ఈ రకమైనటువంటి ఆకారాన్ని నిర్మాణం చేసి చేయబడి అదొక ఘటం ఇప్పుడు ఇక్కడ ఘటం పుట్టినట్టుగానే అక్కడ కూడా ఘటం పుట్టింది కాబట్టి దేహం కూడా ఘటమే ఘటఘటమే రమతహై సాయి అని మీరు వినలేదు పాట ప్రతి ఘటంలోనూ సాయి అంటే ఈశ అని అర్థం సాయి ఈశా తిరగాయండి అదే సాయి అంటే సాయి అంటే మరి ఏదో అనుకున్నారు ఈశాను తిరగేస్తే సాయి జీసస్ కూడా ఈశా నుంచే వచ్చింది ఐకి జేకి ఒకటే శాన్ జోస్ అన్నాను ఒకసారి నేను శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి శాన్జోస్ అన్న వాళ్ళందరూ కళ్ళు వాళ్ళు ఏమిటి ఈయన ఏమిటి ఏ ఊరు ఇది శాన్జోస్ అంటాడు ఈయన ఏమిటి ఊరని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అది శాన్జోస్ కాదు శాన్ోజే ఆ జే ఏమైందా జకారం ఏమైందంటే జా కాదండి బాబుది అది ఐదు అందు జేకి వైకిందే శాన్యూజే శాన్యూజేని శాన్యూజే చేసి పెట్టాడు కాబట్టి జీసస్ అలా వచ్చింది ఈలో ఉండే యకా ఈయా సంప్రసారణం ఏ సుప్రభు అన్నది కూడా అదే కాబట్టి జీసస్ కూడా అలాగే ఈశా నుంచే వచ్చే ఇవన్నీ కూడా ఇండియా నుంచే వెళ్ళి మళ్ళీ వాపసు ఇండియాకి వచ్చి గడబడి చేస్తున్నాయి ఎందుకంటే ఇండియా ఎనీవే సో ఉదిత ఉత్పన్న ఇప్పుడు ఈ దేహం అంటే కుంభమేనండి ఇప్పుడు మీరు ఈ దేహము ఇంద్రియములు సంఘాతం మీరు ఆలోచించండి సంఘాతం గురించి ఘటం అంటున్నారు ఈ ఘటాన్ని పట్టుకుని నేను కొంచెం సాగతిస్తున్నాను ఘట సంఘాతము ఘటం అనేది కూడా సంఘాతమే ఇప్పుడు ఉపాధి అంటారు అంటే ఉపాధి ఎప్పుడవుతుంది దానికుండే పరిచ్ఛేదములను పరిచ్ఛేదము అంటే అల్పత్వము లిమిటేషన్ మీరు వస్తువు ఆకాశానికి లేక ఆత్మకర్త కడితే అది ఉపాధి కూర్చుంటుంది ఉపాధి రెండు రకాలు స్థూల ఉపాధి సూక్ష్మ ఉపాధి స్థూల ఉపాధిని బట్టి ఆత్మకి జన్మ మరణాములను మనం భ్రాంతి ఉంటాం స్థూల ఉపాధిని బట్టే వీళ్ళు నల్లని వాళ్ళు తెల్లని వారు ఇత్యాది వ్యవస్థ కూడా మీకు స్థూలోపాధిని బట్టి వచ్చింది ఆత్మలో భేదం ఏం ఆత్మ నలుపు కాదు తెలుపు కాదు ఆత్మకుండే స్థూలోపాధిని బట్టి సూక్ష్మోపాధిని బట్టి ఆత్మ స్వర్గానికి వెళ్ళింది నరకానికి వెళ్ళింది స్థూలోపాధి ఎక్కడికి వెళ్ళదు స్థూలో ఉపాధి ఇక్కడే ఉంటుంది ఇక్కడ కూడా ఉండదు ఇక్కడ కూడా మట్టిలో కలిసిపోతుంది సూక్ష్మ ఉపాధి అంటే లింగశరీరము అంటారు అదే స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అదే పునర్జన్మ కూడా సూక్ష్మ ఉపాధిని బట్టి అని చెప్తేనే మీకు వేదాంతంలో పునర్జన్మ సిద్ధాంతం ఉందా అని అడుగుతారు నన్ను చూడండి వేదాంతంలో ఆత్మకి లేదు పునర్జన్మ సూక్ష్మ ఉపాధిని స్వీకరిస్తే పునర్జన్మ అనే మాట మరి పుట్టుకా మరణము వాటి మాట ఏమిటి స్థూల ఉపాధిని స్వీకరిస్తే పుట్టుకా మరణం వచ్చింది ఒక ఆయన నేను ఇలా చెప్పాను ఒక ఆయన లేచి అసలు ఉపాధిని మేము ఎందుకు స్వీకరించాలండి అని అడిగాడు నేనన్నాను చిరంజీవ నువ్వు స్వీకరించొద్దమ్మా అలాగే ఉండు అద్వయ ఆత్మ అదే సత్యం ఉపాధిని ఎవడు స్వీకరించమన్నాడు నీకుండే భ్రాంతి చేత నువ్వు స్వీకరిస్తున్నావు తప్ప స్వీకరించాల్సిన అవసరం లేదు అస్తమేతు వపుహు ఆ శశితారమాస్తాం అన్నాడు ఒక ఆయన ఈ దేహము ఈ క్షణంలో పడిపోనయి లేకపోతే సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉండని వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ అన్నాడు ఓ మహాకవి నైతావతాపి మమ చిద్వపుషో విశేష నా దేహం కాదు అది ఇది నేను కాదు నాది కాదు మరి నేనేమిటి నేను చైతన్య స్వరూపుడను ఆ ఎరుకయే స్వరూపముగా గలవాడను అదే నా దేహము ఎరుకయే నా దేహము ఎరుక తప్ప మరి ఈ స్థూల దేహాన్ని నేను అసలు దేహంగా స్వీకరించనే స్వీకరించను ఈ దేహం ఇప్పుడు పడిపోయినా నా ఎరుకా దేహానికి లోటు లేదు బ్రహ్మదేహము అన్నారు శంకరులుగా బ్రహ్మదేహము ముండక భాష్యం ఆఖర్లో ఉన్నారు కాబట్టి చిద్వపు చైతన్యమే నా స్వరూపము నా దేహము అది ఈ దేహము ఇప్పుడు పడిపోయినా లేకపోతే సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉన్నా కూడా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు మీ కుంభే వినశ్యతిరం సమవస్థితేవ కుంభాంబర నహి కో విశేషలేశ అనే ఓ శ్లోకం ఉంది అది ఈ సందర్భంలో ఆత్మా కుంభము అని ఉంది కనుక ఆ శ్లోకం మీ ముందు నేను ప్రస్తావించాను కుంభము ఈ క్షణంలో పగిలిపోవుగాక లేకపోతే చిరకాలము వందేళ్ళు రెండు వందలేళ్ళు అలాగే ఉండుగాక కుంభాంబరము అంటే ఘటాకాశమునకు ఫరక్ కుచుబీ నహి హోతాహే హైదరాబాద్ భాషలో చెప్పాలంటే కూర్చుబీ ఫరక్ నహి హోతాహే తేడా ఏమీ పడదు భేదం ఏమీ ఉండదు అదేవిధంగా ఈ దేహము ఆకాశ ఇప్పుడు ఇప్పుడు ఆకాశంలో కూడా ఆకాశంలో కూడా చిదంబరం వెళ్ళారనుకోండి మీరు చిదంబర రహస్యం ఉంటారు చిదంబరంలో శివుడికి మాలని సమర్పిస్తారు మాలంటే ఏమిటండి మాలంటే మాలా ఆకాశమునకే మాల అనిపేరు ఆకాశం ఉండాలి ఈ మాల కొనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకప్పుడు ఈ ఈ సిల్వరు సిల్వర్ ఏం కాదు ఆ తాళ్ళు సిల్వర్ వైర్ లాంటిది పెడతారా దానికి శోభ కోసం ఆ పెట్టి తప్పుగా పెడతారు పెడితే అది ఇంకా వీడి మెడలో వేయడానికి వీలు లేకుండా ఆ సిల్వర్ లైన్స్ అన్నీ అడ్డొస్తాయి అది మాలవుతుందా వాడి మెడలో పెట్టాలి కదా దానికి ఎలాగ సిల్వర్ లైన్స్ అన్నీ అడ్డు అవన్నీ విరక్కొట్టి వీడి మెడలో వే మె ఆకాశానికి మాలని పేరు మాలా ఆకాశం చిదంబరంలో అక్కడుండే ఆకాశానికి శివుడు పేరు కాబట్టి శివ ఆకాశానికి మాలా ఆకాశాన్ని సమర్పించటం పేరే పూజ అంతే కదండి మాలా ఆకాశం వేరు శివ ఆకాశం వేరు అంటే పూజ పూజారు ఉన్నాడు అన్నీ ఉన్నాయి ఆకాశంలో మేము భేదం అంగీకరించమంటే ఒకే అంగీకరించకండి మీరు మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు అప్పుడు మీరే మీరే శివుడైపుచుంటారు శివోహం శివోహం అదేవిధంగా దేహగత చైతన్యము దేహ ఉపహిత చైతన్యము దేహముపాధి కాగల చైతన్యము జగత్తు ఉపాధి కాగల చైతన్యము దేహోపాధి చైతన్యానికి జీవుడు అని పేరు జగత్తు ఉపాధి చైతన్యానికి దేవుడు అని పేరు ఈ దేవుడు జీవుడు ఆ దేవుడిని ఆరాధిస్తాడు భేదం ఉన్నంతవరకు ఆరాధన మాకు భేదం లేదంటే చిదానందరూప శివోహం శివోహం కాబట్టి ఉదిత ఉత్పన్న మహా ఆకాశ దృష్టాంతం పట్టుకుని అలా సాగతిస్తూ ఉంటాం ఇవాళ ఒక్కరోజు మీరు అనుకోవద్దు రెండు మూడు నెలల దాకా ఇదే పని కాబట్టి సో ఘట ఇంకా వేరే దృష్టాంతం లేదు అది మెడిటేషన్ అది మీరు ఆకాశ ధ్యానం చేస్తూ ఉండాలి ఎప్పటికీ ఆకాశాన్ని ధ్యానం చేయండి మీరు రూపము శబ్దము అవన్నీ తర్వాత సంగతి ఆకాశ ధ్యానం చేయండి అంతకంటే ధ్యానం మరొకటి లేదు ఆకాశ ధ్యానం చేత కాకపోతే శబ్ద ధ్యానం చేయండి మాకు అది జాతకాదంటే రూప ధ్యానం చేయండి ఇంక మరి ఏం చెప్తాం ఆకాశధ్యానము సర్వోత్కృష్టమైన ధ్యానము సో యథా ఘటాకాశై ఆకాశ ఉదిత ఉత్పన్న తరహ జీవాత్మభిరుత్పన్న అదేవిధంగా ఎలా అయితే ఆకాశము ఘటాకాశములుగా పుట్టినది అంటున్నామో అదేవిధంగా పర అంటే పరమాత్మయే జీవరూపంగా జీవాత్మలుగా పుట్టినది చూడండి సపరేషన్ జీవాత్మలో అంటే భేదం వచ్చేసింది కదా సపరేషన్ భేదము తప్పు ఏ రకమైన భేదమైనా సరే జాతీయ విజాతీయ స్వగత ఏ రకమైన భేదమైనా సరే తప్పే ఎందుకంటే భేదమునందు కేవలము అది వేరు ఇదిని వేరు అని కాకుండా భేదమునందు ప్రేమకి ఐక్యానికి విఘాతం కలిగించే లక్షణము భే భేదంలో ఆ లక్షణం ఉంది కాబట్టి కుటుంబంలో కూడా కుటుంబంలో మేమందరం ఒకే కుటుంబం వాళ్ళము అనే భావంలో ఉంటారు అంటే అందరూ కలుసుకుని మనం ఒకే కుటుంబం వాళ్ళమని చెప్పుకుంటారని నా అభిప్రాయం కాదు నా అభిప్రాయం ఏమిటంటే ఈ కుటుంబం అంతా అనే భావము ఉంటుంది అంటే మనం వేరువేరు భేదబుద్ధి ఉండదు అంతవరకు ఆ కుటుంబం క్షేమంగా అందరూ కలిసి ఉంటారు దాంట్లో ఎవడో ప్రవేశపెడతాడు భేదబుద్ధి ఈ కుటుంబంలో నేను వేరే అంగమును అనే ఒక భేదబుద్ధి బయలుదేరుతుంది ఆ భేదబుద్ధి వచ్చిన క్షణం నుంచి ఆ కుటుంబం చిన్నా భిన్నమైపోవడానికి ఎంతో కాలం పట్టదు కాబట్టి మీకు ప్రేమ ఐక్యము వీటికి విఘాతం రావాలి అంటే భేదబుద్ధి నుంచి వస్తుంది విఘాతం మీరు భేదబుద్ధి లేకుండా ఆలోచించినంత కాలము ప్రేమకి ఐక్యానికి విఘాతం లేదు మీరు భేదబుద్ధి ఎప్పుడైతే ప్రవేశపెట్టారో అప్పుడే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి కాబట్టి దేవుడి విషయంలో కూడా అదే సత్యము మీ స్వరూపంలో భేదము లేదు మీరు విశ్వస్వరూపులు జగత్తంతా మీ స్వరూపమునందే ఉన్నది మీ స్వరూపం కంటే భిన్నంగా జగత్తం లేదు విశ్వము మీ నుంచి ఆవిర్భవించి మళ్ళీ మీలో విలీనమవుతూ ఉంటున్నాయి కాబట్టి మీరు అన్ఫార్చునేట్లీ నేను ఒక పరిచ్ఛిన్న జీవుడను అల్పుడను అని ఊహించుకోటానికి మనం అలవాటు పడున్నాం ఆ అలవాటును బట్టి అలా ఊహించుకుంటూ ఉంటాం తప్ప వాస్తవంలో ఈ జగత్తులో జగత్తు అంటే అనేక నామరూపముల యొక్క సమాహారము నామరూపములంటేటి ఉంది తెలుస్తుంది ఉంది తెలుస్తుంది అదే కదా నామరూపములు ఘటము అంటే ఘటము ఉంది తెలుస్తుంది చూడండి ఆ ఉంది మీరే మీ ఎక్కడెక్కడైతే మీకు ఉంది అనే అనుభవం ఉందో అది మీ స్వరూపం నుంచి వచ్చింది తెలుస్తోంది అనే అనుభవం ఉందో అది కూడా మీ స్వరూపం నుంచే వచ్చింది సచ్చిదాత్మ మీరు ఈ సృష్టి హిమాలయంలో ఉన్నవి తెలుస్తున్నవి అంటే మీ ఆత్మ నుంచే వచ్చింది ఆ ఆ తెలివిను మీకంటే భిన్నంగా ఉంది అనే మాట లేదు మీకంటే భిన్నంగా తెలివి అనే మాట లేదు కాబట్టి ఉన్నదంతా మీ మీ తెలిసేదంతా మీ తెలియటయే సర్వము మీ నుండి ఆవిర్భవిస్తోంది సర్వము మీయందు విలీనమవుతోంది మీ స్వరూపము మహాకాశము వంటి పూర్ణ ఆత్మ ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి అంతేగాని నేను జీవుణ్ణి ఆ పరమాత్మయే వేర్వేరు జీవాత్మల రూపంగా ప్రకాశించే ఆ పరమాత్మయే మీరు జీవాత్మన పరస్మాదాత్మన యా ఉత్పత్తి యాశ్రూయతే వేదాంతేషు ఇప్పుడు ఉపనిషత్తుల్లో అక్కడక్కడ జీవులు ఈశ్వరునించి పుట్టారు అనే వాక్యాలుంటాయి వేదాంతేషు శ్రూయతే అంటే కర్మకాండంలోనూ ఉపాసనాకాండలోను లేకపోతే మరో శాస్త్రంలోనూ మరో శాస్త్రంలోనూ లక్ష్యం ఉంటాయి వాటిని అన్నింటినీ ఇప్పుడు అన్నింటిని లిస్టు రాసుకుని వాటి అన్నిటికీ వ్యవస్థ చేసే పని మనకి లేదు అవన్నీ కూడా అవన్నీ కూడా అపరా విద్యలో పడిపోతాయి ఈ అపరా విద్యనంతని ఎవడు రికన్సైల్ చేస్తాడు ఎవడికి పట్టింది అంత పోతు అది రికన్సైల్ అవ్వవు కూడాను కాబట్టి ఇప్పుడు ఆత్మ ఒక్కటే అంటే మరి అదే అదేవిటే న్యూమరాలజీలో వేరు వేరేని చెప్పారంటే ఈ న్యూమరాలజీ గురించి ఆత్మకి సంబంధమైనది అలాగంటే సందర్భ లేని శాస్త్రాలన్నింటినీ పట్టుకుని వాటినన్నింటినీ వ్యాఖ్యానం ఎవడు చేస్తాడు ఎవడికి పట్టింది అదంతా కూడా ఆ సందర్భం నేనే ఊరికే అలాగేదో పూర్వపక్షం చేసుకునే సిద్ధాంతం చేస్తూ ఉంటాం మీరేమో అనుకోకండి వేదాంతులు ఇలాగే ఉంటారు సో ఓకే ఇప్పుడు జీవుడు జీవుడని కదా మరి జీవుడనే మాట ఉంది కదా అంటే చూడండి పరమాత్మకే జీవుడని పేరు పెట్టి చెప్పింది శాస్త్రం గీత అలా చెప్పింది పరమాత్మకే జీవుడని అంది ఓసారి మాట వరసకి అంచేతనే మీరు గీతలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్య అని ఉండేది ఆ మాట అన్నవాడు ఈశ్వరుడు నేను నేను క్షేత్రజ్ఞుడు క్షేత్రమును తెలుసుకుంటూ ఉండేవాడు ఇది క్షేత్రం ఈ దేహేంద్రియ మనస్సులు వాటిని తెలుసుకునేవాడు ఎవరండి మీరా లేకపోతే ఊళ్ళో వాడు ఎవడన వచ్చి తెలుసుకుంటాడా మీరే కదా క్షేత్రజ్ఞుడు అంటే మీరే కదా జీవుడు ఆ జీవుడు రూపంగా ఎవడున్నాడు దేవుడు ఉన్నాడు క్షేత్రజ్ఞం చాపి మాం విద్యే అని చెప్పింది కాబట్టి ఉరికేదో సందర్భంలో మనకు ఉన్నటువంటి భేదబుద్ధిని అనువాదం చేస్తారు ముందు అనువాదం అంటే రీస్టేట్ చేస్తారు మీరు భేదం భేదం అనుకుంటే అవునండి భేదమే ఒకడు కౌన్సిలర్ దగ్గరికి వెళ్తాడు నాలాంటి కౌన్సిలర్ దగ్గరికి ఏమండి నాకు నా భార్యకి పడటం లేదంటాడు అవును ఎదుగునగా పడటం లేదు నువ్వు వేరు నీ భార్య వేరు అకౌంట్ వేరు నీ భార్య అకౌంట్ వేరు అని నేను రీ అంతే అర్థం వేరు పడపడి నేను చెప్పాను కాదు ఆయన అన్నదాన్ని నేను అన్నాను ఆయన ఆయన భార్య దెబ్బలు అడుగుతున్నారని నాకేం కలగన్నానా ఏమి ఆయన అన్నదాన్ని నేను అన్నాను అని ఆ పై మాట అంటున్నాను ఏమైనా చూడు ఈ అకౌంట్లో అవేం వచ్చి కదయా నీ భార్యని ప్రేమించడం నేర్చుకోవాయా ఏమిటి నీ సమస్య ఏమిటి ఆవిడ వజ్రపుటంఘరం కావాలంటుంది కొని పోయా బాబు ఈ డబ్బు ఏం తీసుకుంటావు పట్టుకెళ్తావా అన్నానా ఆవిడ ఆనందాన్ని మించినది ఏమీ లేదు ఈ సృష్టిలో డూ దాట్ అని నేనైతే అలా చెప్తాను నేను ఎప్పుడూ అలాగే చెప్తాను ముందు రీస్టేట్ చేస్తాం అలాగే శృతి తల్లి శృతి కూడా శృతి మాత వీడు భేదబుద్ధితో ఉంటాడు ఆ భేదబుద్ధిని అనువాదం చేస్తుంది అనువాదం చేయడం అంటే ట్రాన్స్లేట్ చేయడం అని కాదు రీస్టేట్ అనుశృత్య వద్దతి వాడు చెప్పిన దాన్ని మనం అంటాం అలాగే జీవులు అనుకునేదాన్ని శృతి అంటుంది అని ఆ తర్వాత ఏం చెప్తుంది అభేదాన్ని చెప్తుంది ఆ రకంగా వేదాంతములలో ఈ భేదబుద్ధిని అనువాదం చేస్తారు ఉదాహరణకి యథా సుదీప్త పవకా ద్విస్ఫులింగా సహస్రశః ప్రభవంతే స్వరూపా అని ఉంది దిస్ ఈజే దీన్ని బాన్ఫైర్ దృష్టాంతము అంటారు భోగి మంట దృష్టాంతం భోగి ఏమవుతుంది మీరు ఆ మంట బాగా పెద్ద మంట మండుతూ ఉంటుంది మండుతూ ఆ మంట నుంచి మినుగురులు స్పార్క్స్ కింద వస్తూ ఉంటాయి దీన్ని ఎవడో కదుపుతాడోచ్చి భోగిదండలు ఉంటాయి ఓ భోగిదండ మధ్యలోకి విసురుతాడు విసిరేపటికి తక్కువనే ఇన్ని స్పార్క్స్ వస్తాయి ఈ స్పార్క్స్ అన్నీ జీవుల ఆ పెద్ద మంట దేవుడు ఆ దేవుడి ఈ జీవులు వచ్చారు వీడేమనుకుంటాడు నువ్వు ఈ సంసారంలో నేను భాగమై ఉన్నాను అనుకుంటాడు వాడిని ఉద్దేశించి శృతే చెప్తుందంటే నాయన వెర్రివాడా నువ్వు ఈ సంసారంలో భాగం కాదురా నువ్వు ఆ దేవుడి నుంచి వచ్చావు మనం ఏమనుకుంటాం మనం ఏం చేస్తాం ఈ సంసారంలో మనం భాగము అనే భ్రమని బాగా బలం చేసి పెట్టుకుంటాం వీడు నా బావ మరిది వీడు నా బావ వీడు తండ్రి తల్లి కొడుకు కూతురు అని ఇలాగా ఒక ముప్పై నలభై మినిమం బంధాలు మీరు ఎప్పుడైతే పెట్టారో ఇప్పుడు మీరు వీళ్ళందరికీ చెందిన వాళ్ళు లేరా శంకరులు అన్నారు ఇదే మమ ఏతే ఏతేషామహం వీళ్ళందరూ నా వాళ్ళు నేను వీళ్ళందరికీ చెందినవాడను ఇప్పుడు మీరు ఎవళ్ళకి చెందినవారు వీళ్ళందరికీ చెందినవారు వీళ్ళందరూ ఎక్కడున్నారు ఈ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచానికి మీరు చెందినవారు మీకు చెందినవన్నీ ఈ ప్రపంచంలో ఉన్నాయి మీరు ఈ ప్రపంచంలో వాళ్ళకి చెందినవాళ్ళు ఇంక మీకు దేవుడికి సంబంధమేముంది మీరే విడదీసేసుకున్నారు కదా సంబంధాన్ని అప్పుడు శృతి వచ్చి నాయనా నువ్వు ఈ ప్రపంచంలో వాళ్ళకి చెందినవాడు కాదురా ఇక్కడికి నువ్వు పుట్టడానికి ముందు వీళ్ళందరూ నీవాళ్ళు అయ్యారా లేదు కదా రైలు పెట్టులో కలుసుకున్నట్టు కలుసుకుంటున్నాం మనం ఇక్కడ మీ వాళ్ళు నా వాళ్ళు ఏమీ లేదు ఎవరికి వారే యమునా తీరే అది సత్యం కాబట్టి ఊరికే కానీ బావుమరదని బావమరదనేను బావని బావనే అను ఎవలని ఏమీ డిస్టర్బ్ చేయొద్దు కానీ మనస్సులో తెలుసుకో ఈ బావమరదులు బావలు వీళ్ళెవళ్ళు నీవాళ్ళు కాదు నువ్వు వాళ్ళవాడివి కాదు నీ డ్యూటీలు నువ్వు చేస్తూ ఎవళ్ళని డిస్టర్బ్ చేసే మాట కాదు కానీ తెలుసుకో మరి నేను ఎవళ్ళి వాడిని వీళ్ళ వాళ్ళని ఎవళ్ళ వాడిని నేను దేవుడి నుంచి పుట్టావు నువ్వు దేవుడి నుంచి పుట్టినవాడు ఎవడివాడు అవుతాడు దేవుడి వాడు అవుతాడు నువ్వు ఈశ్వరస్య ఈశ్వరుడికి చెందినవాడు కాబట్టి ఈశ్వరుడికేసి చూడు వీళ్ళందరికీ ఎంతసేపు చూస్తావు ఎంతసేపు చూసినా వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు ఏం మెరుగుపడిది ఏమీ ఉండదు వాళ్ళు వాళ్ళ కంప్లైంట్స్ పర్మనెంట్ అవి వాళ్ళకి కావాల్సిందేదో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కొంత కాముగా ఉంటారు నువ్వు ఈశ్వరుడికేసి చూసుకో నేను ఈశ్వరుడి వాడను అని తెలుసుకో అని చెప్పడం కోసం వీడు వీడి దృష్టి అసలు ముందు అక్కడికి మళ్ళించాలి ఆ తర్వాత ఈశ్వరుడును నేనే వీడు తెలుసుకుంటాడు ముందే నువ్వు ఈశ్వరుడు అంటే వాడికి మతిపోతుంది కాబట్టి అందుకోసం శృత ఏమని చెప్పిందంటే ఈ బాన్ నుంచి మినుగురులు పుట్టినట్టుగా ఆ మహాపరమేశ్వరుడు నుంచి నువ్వు పుట్టుకొచ్చావు చెప్పింది కాబట్టి నీకు అంచేతనే చూడండి ఏ తండ్రి మనల్ని కని కూడా మనల్ని విడిచిపెట్టడో ఏ తల్లి మనల్ని కని కూడా కన్న తరువాత కూడా మనల్ని విడిచిపెట్టదు ఆ తండ్రి ఆ తల్లి ఎవరండి దేవుడు ఎందుకని మనల్ని కన్నా ఈ లోకంలో తండ్రి మనల్ని కన్న తర్వాత మనల్ని విడిచిపెట్టి పారేస్తాడు విడిచిపెట్టేస్తాడు ఇంక ఊరికే పట్టు కూర్చుంటాడేటి విడిచిపెట్టేస్తాడు ఏమండి తల్లి కన్న తర్వాత విడిచిపెట్టేస్తుంది కానీ మిమ్మల్ని కన్న తర్వాత కూడా విడిచిపెట్టకుండా మీ హృదయంలోనే మకాం పెట్టు కూర్చునున్నటువంటి తండ్రి తల్లి మనం పాడుతూనే ఉంటాం త్వమేవ మాతా చితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ బావుమలవు బావుమృదులు ఈ బంధువులు ఉన్నారే వీళ్ళందరూ కూడా విడిచిపెట్టేస్తారు ఎవరు సఖా మిత్రులే సరే సరే హై స్కూల్ ఆ మిత్రులందరూ విడిచిపెట్టేస్తారు మనల్ని విడిచిపెట్టని బంధువు మనల్ని విడిచిపెట్టని సఖుడు ఈశ్వరుడు అని ముందు తెలుసుకోవడం కోసం అలా చెప్పారు అంతేగాని నిజంగా వీడు పుట్టేసేడని ఇంకక్కడి నుంచి డేట్ ఆఫ్ బర్త్లోవి మొదలు లెక్కలు మొదలు కాదు అలాగా వీడి మనస్సుని అటు ఈశ్వరుడు వైపు మళ్ళించడం కోసం అలా శృతి అనువాదం చేసింది ఆ వేదాంతములలో పరమాత్మ నుండి జీవాత్ముల యొక్క ఉత్పత్తి ఉదిత శబ్దానికి ఉత్పత్తి అనే అర్థంలో వ్యాఖ్యానం చేస్తున్నారు అది మనకు వినపడుతుంది కదా దాని మాట ఏమిటి అంటే సా మహాకాశాత్ ఘటాకాశోత్పత్తి సమా అది మహాకా అది ఆ పుట్టుక మహాకాశం నుంచి ఘటాకాశం పుట్టినట్టు ఆ సమంత కాశతే ప్రకాశతే ఇది ఆకాశ అంతటా ప్రకాశించేది కనుకనే దానికి ఆకాశము అనిపేరు ఆత్మ కూడా అంతే సర్వమును ప్రకాశింపజేసేది ఆత్మ చక్కటి దృష్టాంతం మహాకాశాంతో ఆకాశంతో ఆత్మకు దృష్టాంతం సో మహాకాశం నుంచి ఘటాకాశాలు పుట్టేయంటే నిజంగా విడిపోయి పుట్టేయని కాదు అలా అనిపిస్తుందంటే అదేవిధంగా ఈశ్వరునించి జీవులు పుట్టారు అని వీడి మనస్సుకు ఒక స్టెప్ ఒక ఇంటర్మీడియట్ స్టెప్ కింద శుక్తి ప్రతిపాదించింది కానీ అదే పరమార్థం అనుకున్నారు న పరమార్థత ఇత్యభిప్రాయ అదే పరమార్థం ఒక ఆయన ఉండేవారు అరుణ్ణి కూర్చుని వేదం చదువుకుంటూ పిల్లలకి వేదపాఠం చెప్పేవారు ఆయనకో మనవడం పిల్లవాడు అల్లరి పిల్లవాడు వాడికి పాకివాడు పాకి గుమ్మం దాటుతుంటే ఆపేవాడు వీడికి నడక కూడా వచ్చేసింది నడక వస్తే వీధిలో వెళ్ళిపోయేవాడు వీధులు వెళ్ళిపోతే ఎదురిల్లు అది ఎవరోలో చిరకాలం ఉండి అది విడిచిపెట్టి వెళ్ళిపోయారు గ్రామాల్లో ఉంటుంది ఎటువంటి సందర్భం నేను పాడుపడ్డ ఇల్లు నేనున్న ఇంట్లో మా గ్రామంలో పక్క ఇల్లు పాడుబడి ఉండేది దాంట్లోకి వీళ్ళ తొంగి చూస్తే మా అమ్మగారు కేకలేసేవారు ఎందుకురా అక్కడికి నేను అలా తొంగి చూస్తున్నావు ఏం చేస్తావు ఏంటక్కడ కోప్పడేవారు ఎందుకని అక్కడ పాము పుట్రా ఉంటాయి తేళ్ళు పాములు ఉంటాయి కరిచే అంటే వీడు ఏడుస్తూ కూర్చుంటాడు అందుకోసం ఈ పిల్లవాడికి చే ఆట వచ్చేసి వీడు ఏం చేసేవాడు ఆ పాడుబడ్డ ఇంట్లో వెళ్ళిపోయి ఆడుకున్నాడు వీళ్ళు వెతుకు వీడు కనపడకపోతే ఎక్కడున్నాడు రా అని వెతికితే ఎవర్రా ఈయనరు మీ కూర్చుని వేదని చెప్పేవాడు కదా అరే వాడు అటు వెళ్ళినట్టున్నాడు రా అంటే వీళ్ళందరూ పరిగెత్తున్న పాడుబడ్డ కొంపలోకి వెళ్తే వాడు ఆ గదిలో కూర్చొని ఆడుకుంటున్నాడు పైన ఏమీ లేదు పాడుబడ్డ కొంపలు వీడు ఆడుకుంటున్నాడు అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంటే పట్టుకునే అప్పుడు వీడిని ఆపడం ఎలాగా కాళ్ళు నడకొచ్చిన పిల్లాన్ని మీరు ఎలా ఆపగలుగుతారు అప్పుడు ఈ తాత ఏం చెప్పాడంటే వాడికి రే ఆ కొంపలో దెయ్యం ఒకటి ఉందని చెప్పాడు భూతం ఒకటి ఉంది అని చెప్పాడు దెయ్యం అంటే ఏమిటని అడిగాడు అది ఇలాగ కూరలు ఉంటాయి దానికి అది ఇలా నోరు తెరిచిందంటే ఆ కూరల్లో వేసేసి నవలేసి తినేస్తుంది అని చెప్పాడు పాపం భయపడ్డాడు ఆ పిల్లాడు భయపడితే అది ఇంక వెళ్ళడం అయిపోయింది ఆడుకుంటున్నాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు స్కూల్ అయిపోయింది ప్రైమరీ హై స్కూల్ అయిపోయింది కాలేజీకి వెళ్ళాడు కాలేజీ నుంచి వేసవి సెలవులకు వచ్చాడు ఈ లోపల ఈ పాడుపడ్డ ఇల్లు బాగు చేయించుకున్నారు వాళ్ళు ఎవరూ బాగు అక్కడ వాళ్ళం ఒక ఆయన ఒక పెద్ద ఆయన మకా ఉండేవాడు ఆ పెద్ద ఈ తాతగారు ఈ వేద పండితుల దగ్గర వేద భాష్యం పుస్తకం ఒకటి ఆయన అడిగి తీసుకున్నాడు అది ఈయనకి వచ్చింది ఈ మనం ఆ ఇంటికి వెళ్ళి ఆ వేదభాష్యం పుస్తకం ఉందా ఆ పెట్టాడు అని తీసుకురమన్నాడు వీడు నేను వెళ్ళను అన్నాడు ఎందుకంటే అక్కడ దెయ్యం ఉంటుంది తాత నీకు తెలియదు నేను వెళ్ళను ఎలా దెయ్యం ఉండడం అంటే నీకు తెలియదు తాత అక్కడ దెయ్యం ఉంటుంది నేను వెళ్ళను అన్నాడు అప్పుడు ఆయన గుర్తొచ్చింది ఓ వీడి తే నేను చిన్నప్పుడు చెప్పింది వీడికి ఇంకా గుర్తుంది అని వీడు భయపడ్డాడు వెళ్ళలేదు అప్పుడు అతను ఆంజేసాడంటే ఓకే ఇలా రా అని అక్కడ కొంచెం చీకటిగా ఉంటుంది దీపం వెలిగించి అలికిల్లాంతా వెలిగి హరికేన్లాంతరం వెలిగించి నాతో రా అని తీసుకెళ్ళాడు అక్కడ ఆయనతో పరిచయం చేసి ఆ ఇల్లంతా వెతికించి చూడరా దెయ్యం ఎక్కడుంది లేదు కదా చూడు దీపంతో చూపించాడు ఎక్కడుంది దీపం ఆయన అడిగాడు ఏమైనా మీరు ఎప్పుడన్నా దెయ్యం లేదు నేనే దెయ్యాన్ని ఇంకా నన్ను మించిన దెయ్యం ఏం లేదు నేనే ఉంటున్నాను చూడరా దెయ్యం లేదు లేదు మరి తాత నువ్వు ఆనాడ అలా చెప్పావు నువ్వు అలరి చేసే అప్పుడు నిన్ను రక్షించడం కోసం నేను చెప్పాను తప్ప అదే యథార్థం కాదమ్మా దెయ్యం ఏమీ లేదు అని దీపం వేసి చూపించి అంతా చూపిస్తే వాడి భయం పోయింది మన పరిస్థితి అంతే విస్ఫులింగముల రూపంగా దేవుడి నుంచి నువ్వు పుట్టే ఉంటే దేవుడి కంటే నువ్వు భిన్నుడు చెప్పడం ముందు తాత్పర్యం కాదు నువ్వు భిన్నుడవు జీవుడవు దేవుడవు కాదు నీ నువ్వు భిన్న నువ్వు భేదము దేవుడు భేదము అందుకోసం రా చెప్పలేదా మాట వీడు సంసారం భ్రాంతిలో ఉంటే వీడి మనస్సుని సంసారంలో ఉంటే దుఃఖపడతాడు సంసారము నిస్సారము సారం లేనిదే కదలీ స్తంభవతో అసారం అన్నారు శంకరులు సారము లేనిది సంసారము నామరూపాత్మకం దాంట్లో సబ్స్టాన్షియల్ కాదది అపారిషనల్ ఎగ్జిస్టెన్షియల్ కాదు లింగ్విస్టిక్ ఎగ్జిస్టెన్షియల్ ఏమీ కాదు లింగ్విస్టిక్ అది దాంట్లో సారము లేదు అసారమైనది ఆ సంసారానికి నేను చెందినవాడము నాది ఆ సంసారము అని అనుకోవడం భ్రమ ఆ భ్రమ నుంచి తప్పించడం కోసం రే నువ్వు జీవుడురా ఆ దేవుడి నుంచి పుట్టావు అని పునర్జన్మం ఉంది కాబట్టి ఆ పునర్జన్మ కోసం ఇది వీధులు పెట్టి వెళ్ళిపోవాలి వైరాగ్యం నేర్చుకోమని చెప్పడం కోసం చెప్పారు మాట వరుసకి చెప్పారు వీడు ఆ చెప్పిన ప్రతి మాటని కూడా శిలాక్షరం చేసేసి తన తత్వాన్ని తాను తెలుసుకోవటానికి చెప్పిన ఆ మాటలే వీడికి ఆటంకం అయిపోయేటువంటి దురదృష్టంలో మనిషి పడిపోయాడు ఆ తాతగారు చెప్పిన దెయ్యం కథ దీనికి చక్కగా వర్తిస్తుంది కాబట్టి అలాగ పరమార్థంగానే వీడు జీవుడు దేవుడు కింద విడిపోయాడని అభిప్రాయం కాదు పరమార్థత జీవుడే దేవుడు ఓకే తస్మాదేవా ఆకాశాద్టాదయ సంఘాతా కథోత్పదం ఆకాశస్థానీయాన పృథివ్యాూతా ఆధ్యాత్మికాయ్యకరణలక్షణా రజ్జుసర్పవద్వికల్పి బ్రహ్మాండమైన వాక్యం ఓపిక్గా దాన్ని మీరు వ్యాఖ్యానం చేసుకోవాలి కష్టమేం కాదు తస్మాత్ అందువలన ఆకాశాత్ యథా ఘటాదయ సంఘాతా ఉత్పద్యంతే మహాకాశం నుంచి ఘటాకాశము మొదలైనటువంటి ముందు సంఘాతం పుడుతుంది ముందు ఘటం పుడుతుంది ఘటమనే సంఘాతం పుడుతుంది సంఘాతము అంటే కంగ్లామరేట్ కాంబినేషన్ కాంబినేషన్ అమెరికాలో కాంబో అంటారు వాళ్ళు దాన్ని సరళం చేసి మాట్లాడుకుంటాం కాంబో ఇదో కాంబో అదో కాంబో కాంబో ఫుడ్ కంటారు అలాగా ఎనివే ఈ కాంబినేషన్స్ ఘటము అనేది కాంబినేషన్ అంటే ఆ మట్టినే ఇలా పెట్టి చేసాం ఘటం పుట్టేపటికి సంఘాతం పుట్టి అనుకుందాం సంఘాతం పుట్టేపటికి ఆ సంఘాతాన్ని బట్టి ఆ సంఘాత విశిష్టంగా ఒక జీవుడు అని విభాగం చేసుకున్నట్టుగా ఉంది అలాగా ఆకాశం ఇప్పుడు ఆ సంఘాత విశిష్టములైన ఘటాకాశాదులు పుట్టినట్టుగా ఇక్కడూడా పరమాత్మ ఆకాశస్థానీయ పరమాత్మ ఆకాశస్థానీయుడు ఇప్పుడు మీరు గమనించండి ఘటం ఉంది అక్కడ ఘటం ఉన్నప్పుడు ఇది ఘటము ఇది మహాకాశము అనుకోవచ్చు కదా అలా అనుకుంటే సరిపడుతుంది ఇది ఘటము ఇది మహాకాశము అనుకుంటే సరిపడుతుంది మహాకాశం అనే విశేషణం కూడా అనవసరం మీరు ఘటాకాశం విడదీశారు కాబట్టి దానికి మహాకాశం విశేషణం వేశారు ఇది ఆకాశము ఇది ఘటము ఏమంటే ఘటం ఉందండి ఇది ఆకాశం ఉందండి అయిపోయింది కదా ఏమంటే ఘటము ఆకాశము ఉన్నాయా లేక ఘటము ఆకాశము ఘట ఆకాశము ఎన్నోచ్చాయో అక్కడికి మూడోచ్చాయి మూడోది ఎక్కడి నుంచి వచ్చింది మూడోది మీ బుర్రలోంచి వచ్చింది అక్కడ ఉన్నది కాదు అది సో మీది క్యాచ్ ఇన్ యువర్ మైండ్ అక్కడ ఉన్నవి రెండే మూడోది మీ బుర్రలోంచి వచ్చింది ప్రాజెక్షన్ అంతే సో ఎందుకంటే ఆ మైండ్ని అది భేదం లేని చోట భేదము చూడ చూసే మంకు పట్టు ఒకటి పడుతుందంటుంది ముందు మైండ్ దానికి మంకు అంటారు అది మూర్ఖపు పట్టు భే భేదం లేకపోవడం ఏమిటి ఇది ఘటాకాశం కదా అని ఆ ఘటాకాశము దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తుంది ఆ ఘటాకాశంలో కాఫీ తాగచ్చు కదా కాబట్టి అది సత్యం కదా కాఫీ సత్యం అని ఎవరు చెప్పాడు నీకు జగత్ మిథ్యా అని అంటుంటే కాఫీని బట్టి నువ్వు సత్యత్వాన్ని నిర్ధారిస్తావా కాబట్టి ఇటువంటి ట్రివియల్ అంటారు చాలా అల్పీయములు అల్ప అత్యల్పములైనటువంటి విషయాలను పట్టుకునే సచ్యత్వాన్ని నిర్ధారించే ప్రయత్నం చేయటము అవివేకం తప్ప మరేమవుతుంది